కీర్తన మూడు వందల ఎనభై ఐదు నమినదివో నా పితురార్జితము ఇమ్మహి చూడరో ఇది మిది కాదు నలిన దళాక్షుని నామాంకితమే నిలువున బాతి నధానము కలకాలమిదే గాదెల కొలుచులు నలుగడనివియే శ్రీపతి రూపమే చింతించు తలపే పైపై మా ఇంటి భాగ్యములు పూపల మిత్రులు పుత్రాదులు ఇది వైపగు మాకిదే వ్యవసాయములు శ్రీవేంకటి ఒకటే భావించు ఆయుష్య పౌష్యములూ కైవల్యపదమి కాయజసుఖమి సవధానముల సంసారమి